స్వామి మీ పోటి మహాపురుషులు ఎప్పుడూ కూడా తొలకనైనటువంటి యొక్క కార్యములు చేయదు సుమా అలా ఎప్పుడు కూడా మీ యొక్క మనస్సు దానికి ఉత్సహించదు మొడుగు జీత ఎందు మసిదాకినట్టు మీ సత్కులమ కల్పౌరెందు కల్లనైనటువంటి వస్త్రం మీరు మహా పవిత్రమైనటువంటి యొక్క మీ వంశములు ఆ యొక్క కౌరవేంద్రుడు నాడి దుర్యోధన్మూల మూలకంగా అపఛాతి వచ్చింది మీ యొక్క వంశానికి నువ్ అంటే నీవు దప్పైలు రెండు సమర్థమైన ప్రజాక్షయమైపోయి ఆఖరిలో జయం కలిగినా అపజయం కలిగినా ఒకటే సుమ అంతా పోయిన తరువాత ఏమును గలుక అటువంటి యుద్ధమునకు మీ ఓటి పెద్దలు ఎవరు కూడా ఉత్సహించరు ఒకవేళ దానికి ఉత్సహించినట్లయితే సమస్తమైనటువంటి ప్రజానీ తగ్గిపోతుంది బంధువులంతా పోతారు పెద్దలైనటువంటి యొక్క దోనుడు భేష్డు మొదలైన గౌరవార్హులంతా నశించిపోవలసి వచ్చును కోట నీకు ఆ మహావిష్ణుడు నాడే శ్రీకృష్ణ స్వామి వారు నీకు పెట్టని కోటంగా భీముడు ఆ భీముడు అర్జునుడు రణవార ఇచ్చరంగముల మండు మండుతున్నటువంటి అడ్డిహొత్తములవారు అడ్డివారు కొలది యోతుల విరాకుడు వాడు కూడా సాచ్చరాటుడు కూడా ఆ కొలది ఓతులేవారే సుమా దొక్కతుందో ఆ దృకే చుట్టపురం ఉంచి వాడు నిన్ను నేత వచ్చునే సొరలకైన నిన్ను ఇచ్చునరా ఇప్పుడు కదల దారి కూడా ఎవరికి సాధ్యంగా అదయ్యాన నీవు యుద్ధమునకు ఉత్సవానికి పూనుకుంటే నిన్ను కలిపేవారెవరు మరియు అక్కడ ఆ సరే ఇక్కడ పద్ధతి ఇలా ఉన్నది అక్కడ తోటలు కర్ణశందో ఆ దోణుడు దోణుని కుమారుడైన శ్రద్ధ తృపాధ్యాయులు కర్ణుడు మొదలైనటువంటి వారంతా తమ ప్రాణముల్ ఈ రాయోధన్ సమర్పించడానికి సంసిద్ధంగా ఉన్నారు పరాక్రములంతాయుడు సోమదత్తుల బాహ్లికుడు సోమదత్తుడు మొదలైనటువంటి వారంతా స్థానులున్నాడే పరమశివుని కూడా పరమశివుని కూడా వారిని లెక్క చేయనటువంటి వారు అట్లాంటి మహావీరులంతా ఉన్నారు కనుక వారిని జయించడానికి స్థానుకై ఆసక్తి కాదు మీకు యువతలు ఎలా ఉన్నారు అవతల కూడా చాలా ఆ గొప్ప గొప్ప యోధాను యోధులు ఉన్నారు కనుక మీకు వారికి యుద్ధమైతే సమస్తమైన ప్రజా క్షయించి పోవును గనుక యుద్ధము మాత్రము తగను మీకు రెండు పక్షములకు రెండు పక్షములకు మేలు కోరేటటువంటి యొక్క పెద్దలున్నారే వారిని అడిగి తోడవయ్యాంగుతారు ఆిపలికి రెండు కొలువుల ఆనిపలికి కొలువు యావత్ కూడా కలయ దూచి వాసు వాసు నమస్కారం చేస్తూ ఉన్నవించదా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా నేను నమస్కరించి చెబుతూ ఉన్నాను అసూయలు దక్కి అేయుడి ఎక్కరు నాకరు కాబట్టి అందరినీ కూడా నేను వేడుతున్నాను సుమా ఎందుకు అంటే ధమ్మరాజుని శాంతించవలసిందని కోపం వహించవద్దు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను గనక ప్రార్థిస్తూ ఉన్నాను మీరంతా దానికి అంగీకరించి ఉండవలసింది నమస్కరించిన వాటరాజు యొక్క ముఖము తన యొక్క దృష్టిని అయిపోయి దేవా మీ మహా మహాపురుషులు నాది శాంతి వహించటమంచి దీనికి గురుపితా శాంతి వహించినట్లయితే సంతోషిస్తాడు మతం తెలుగు సర్వలోక సమ్మతం పీకుడు సంతోషించాడు అంటే లోకములని సంతోషించినట్లే నెయ్యము దొరికినకుల సంజయా అది పలికెదు ఎందుదయ్యా అలా మాట్లాడతావు ఏది మీపోటీవారు యుద్ధానికి సంశించబడకూడదు అని అంటావే నేను యుద్ధం చేస్తానని నా మాటలు ఒక్కటిలో ఒక్క మాటలోనైనా ఉందా నేను చెప్పిందంటూ నేను యుద్ధానికే బయలుదేరి వస్తూ ఉన్నాను యుద్ధం చేస్తాను కౌరవదు అని చెప్పి చెప్పానట్టయ మరి నువ్వు ఎందుకు ఆ ప్రకారంగా యుద్ధం వద్దు వద్దు వద్దు నేను చేస్తానంటే కదా వద్దు అని ఆ నేను యుద్ధ యుద్ధ ప్రసక్తి నేను చాలే చేశారు ఆ నేను నా వాక్యముల్లో యుద్ధం అనేటటువంటి యొక్క విషయం ఏది మరి నీవెందుకు చెబుతున్నావు నాకు అర్థం కాలేదు నా ఆయటకు పోలితలే యుద్ధము కావల కోరుతూ ఉన్నారయ్యా కలహము లేనటువంటి యొక్క ందు ఉన్నదే అది అందరికీ కూడా ఆయుధమే కానీ ఎవడు కూడా దాన్ని వద్దు అని చెప్పి అనేవాడు ఉండడు ఆయన ఒక మాట చెప్పదా సమచిత్తుండవై విను ఆయన నువ్వు ఒక మాట చెబుతూ ఉన్నారు సమచిత్తుడ వై విను పాదైనా అన్నప్పుడు ఒక నీటి పథంగు విడిచి నక్కటేనను దక్కని తిరుగున్న పోతులు చెప్పా సంజయ్ కుమారుడు మాద్యూతమాడి మా రాజ్యక్ష్యునంతా కూడా అపహరించి మమ్మల్ని ఈ కట్టుబట్టలతో అరణ్యములకు వెళ్ళగొట్టేటప్పుడు మాట్లాడలా ఏమి మాట్లాడలేదు దానికంతా అనుకూలించి తాను కూడా అవలంబించి ఉంటే జరిగింది కాని తాను ఆ ప్రకారంగా ఉండి మమ్మల్ని వార్తలు శాంతి వహించి ఇది మంచి మార్గము అని చెప్పి మాకు బోధిస్తూ ఉన్నాడు ఉపదేశిస్తూ ఉన్నాడు అంటే ఇది మంచిదే సుమా అన్నాట ఆ తాను మాత్రం ఒక్క మార్గములో ఉండి మమ్మల్ని మాత్రం సరే ఇది మార్గంలో అని చెప్పి బోధిస్తూ మంచిదే ఆ కాదంటానికి వీల్లేదు మంచిదాన్ని మంచిది కాదని ఎవరంటారు ఎదిరిందమ ఎద్దు మటి దళ పసుగుగా ఎదిరిందమ ఎద్దులుగా మటి దళన పసగుగా గంగ పదాలి ఆయన ప్రయోగించింది ఆ సోమయాది కానీ అర్థం కాదు ఏమి అర్థం కాదు ఎదిరి తమ ఎత్తులుగా మదితల చిన్న బొమ్ము ఎప్పుడు కలుగును అంటే ఎదుటివాడిని కూడా తమవాదుగానే భావిస్తారు అప్పుడు కుదుర్తులది మనకే బాధ వాడికి ఆ వాడికి ఏ బాధ ఉన్నదో అని చెప్పి తనతో సమానంగా ఎదుటి వాడిని కూడా చూచినప్పుడు సంధి కుదుర్తుంది అంతేగాని మాకు గుడి ఇది మాకు గుడిమిండు ఇది మీరు రక్కగోలుడని చదునడి చిన్న వ్యక్తుల కోసం సజ్జయించుకుమా మాకేమో కుడు కుడు ఇవ్వండి మీరేమో మొక్క తీసుకోండి అంటే ఎక్కడైనా కుదురున్నటయ్యా ఎదుటి వారిని కూడా తనతో పాటు భావిస్తే కొందు కుదురు ఆ కుడుకుడు అంతా ఏం తీసుకుంటాను నీకేదో ముఖ్య స్థానం లెప్పు అంటే అవడుపుకుంటాడయ్యా సంజీవుడా చెప్పగా తప్పుడు కర్ణాటలు నెత్తి మీద అచ్చయి పెట్టుకోట్టుకు చెప్పాడు విదురుడు వద్దు వద్దు వద్దు ఈ ఈ జోదం ఉన్నది సకల క్షయం సమా అని చెప్పి ఆ ందరగోళం చేసి ఆ విధుడు చెప్తే ఏమైనా గ్రహించాయి పెళ్తండి రాష్ట్ర మహారాజు ఏ చెవుల పెట్టలా వినిపించుకోలే అప్పుడే చెవుల పెట్టి దాన్ని అంగీకరించినట్లయితే ఈ పాత వచ్చే ఇవి కాదు కావు గదా ఇం మీదను సుతులను శక్త సుతుడును బాతు ఆ త్వత రాష్ట్రుడున్నాడే తన కుమారుడైన దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శుని ఎలా చెబితే ఎలా నడవటమే తప్ప మరదడు సుమంగ ఇప్పటికైనా అదే మార్గం వాడికి ఆయనకు చక్రధరు లెక్క కొనడు ఆ దుర్యోధనుడు చక్రధరు లెక్క కొనడు శ్రీకృష్ణ స్వామి వారిని లెక్క చేయడు అర్చునకు రాధేయకు జా వ్యక్తమ మెదని రక్షమ చేసుకొను రాజ్యం మెల్ల ఆ యొక్క అర్జుని యొక్క పరాక్రమునకు బబరిగా రాచేయుడు నాడే కదుని ఆచరియునితో బాబడిగా యువతరాత తన పక్షమునందు కటుడు ఉన్నాడు అనే దౌద్దేశం కలిగినటువంటి వాడు ఈ రాజ్యమంతా తానే అపహరింత వలయననే ఉద్దేశంతో ఉన్నాడు సుమా దుర్యోధనుడుపల్లికి వెలిగిందావేది మా కొందరు ఆ దోణాచారు భీటుడు కృపాచారు అశ్వధ సమస్తమైన వచ్చే వచ్చే వారంతా కూడా అందరూ చట్టేవారే తప్ప బ్రతికిపోయేవారు ఎవరు ఉండరయ్యా అంతే తప్పమా కపి ప్రభల ఉన్నయ్య అత్యున్న యొక్క కపిద్దజం వాళ్ళ యొక్క చూపు లేవద్దు కూడా బ్రుడ్డి వాళ్ళైపోయేటట్టుగా చేయును సమాధరంగ సంజీవుడా ముందే ఓ మమ్మల్ని కొలియాడ ఆ యువతల ఆ మీతో సమానులైనటువంటి యొక్క మహాపురుషులు ఎవరు లేరు మహాయోధులు అని చెప్పి అన్నావు తరువాత కూడా చాలా గొప్పవారు ఉన్నారు అని చెప్పి పొగడావి దానికి మాత్రం ఒప్పుకోనయానికి మహాభయంకరమైనటువంటి గాండివాన్ని ధరించి అర్జునుడు ఆ గతాదండములు ధరించి భీముడు ఆ మధించినటువంటి అక్క ఏనువులు మాదిరిగా నకుల సహదేవులు తలపట్టిన తలపడిన సమయములో ఈ కౌరవులకందరికీ చావకుండా తప్పదు పారిపోకుండా తప్పదు మూర్చబడకుండా తప్పదయ్యా విషయాన్ని అట్లా ఉంచు సద్గుణు నీవు వచ్చి ప్రకోపశమో మంది ముందు వారి దుర్గుణములు సైసి తీరుకు వచ్చావు కనుక శాంతి వహించమంటూ ఉన్నావు బాగానే ఉన్న వారు చేసినటువంటి పనులన్నీ కూడా నీవు కూడా ఎదిగే ఉన్నావు మేము శాంతి వహించిన సంగతి కూడా నీకు తెలియను రిలువలించి పాలిందని కొడుకులకు చెప్పి రమ్మని మమ్మల్ని పిలిచి వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇవ్వవలసిందని చెప్పి కుమార్కి చెప్పి అద్భుతరాకుడు మాకు ఇచ్చి అను ఎంద్రో లేకపోతే మరి ఒక పట్టణము ఏదో ఒకటి మాకు ఇచ్చి పంపించినట్లయితే బాధలేదు కదా సంజయుడానికి సంజయుడున అంటే సంజయుడేమంటాడు ధర్మరాజునకు మహామహిమంతా కూడా నాకు తెలిసి ఉన్నది గనుక నేను ఏ మాటలు మాట్లాడినప్పటికీ సహించే శక్తి నీ దగ్గర ఉన్నది గనుక ఇంకా కొంతసేపు మాట్లాడవలసి ఉన్నది గనుక మాట్లాడుతు అనుగనుక క్షవించవయ్యాలు ఆ దుయోధనాలున్నది వాళ్ళు సరిగా ఇచ్చే బాగానే ఉంది ముందు ఒకవేళ పరమ లోభి ఆ దుర్యోధనుడు ఇయకపోయినా మీరు యుద్ధానికి రాకూడదు సుమా మీరు యుద్ధానికి రాకూడదు ఎందుకన్నా అంటే మహాపురుషులు మీరు ఆ ఈ జగత్తుని అవత్తు కూడా సంహరించి ప్రజార్థయం చేసి ఆ రుచిరాన్నం ఉన్నది రక్తశక్తమైనటువంటి యొక్క మీరు మహాపురుషులు ఏమని తింటారయ్యా కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే దానికంటే ఏ యుద్ధానికి బయలుదేరి వచ్చి సమస్తమైనటువంటి యొక్క రాజులను ప్రజలను సైన్యములంతా నరికి ఆ రుజుల శక్తమైన రక్తశక్తమైనటువంటి యొక్క రాజ్యమును ఊహించేదానికంటే మళ్ళీ నాలుగు ఊళ్ళు అడుక్కు మంచిది మీరు ల్పులకు మృంగచేము భంగి భంగడు కోపము మృంగి కొనగా నేల నిన్నెన్నోలు నట్టి నీవుల నెగడు వేరు ఆ హాహలాన్ని కదా సాంబమూర్తి ప్రకారంగా మృంగినాడు అలా కోపాన్ని మృంగే విషయంలో నిన్ను ఎన్ని తరువాత సాంభమూర్తిని ఎన్నవలస అటువంటి మహాపురుషుడు కనుక నీ ఉత్సాంతి వహించవలైను అనవుడు పండు రాజ తన యక్కని సంజయుతను అక్క ముఖం నుంచి అక్కయుండి బోధనులవయంగా వచ్చినన ధమ్మములైతడు కొన్ని ధమ్మ వర్తనములు గాకతో తిరుతి ధమ్మములైతను కొన్ని కమ్మములు సంజయంగా కొన్ని ధర్మంగా పైకి గోచరిస్తూ కాని కానీ అధర్మములవి కొన్ని అధర్మములుగా గోచరిస్తూ ఉంటవి చెతూ ఉంటువా కొన్ని కర్మములు నన్ను దూరే నా చేయిన ధర్మం అని నిదేశించి మరియు నన్ను నీవు దూరైతే నేను చేసేటటువంటి అంత పని ఉన్నదే అని ధర్మమో అధర్మమో నిశ్చయించి ఆ తర్వాత చిత్తవయ్యాలను అక్షంగా ఉండగలను ఇది కర్తవ్యము చేయవలసిన పని ఇది చేయ రాజు పని ఇది అని మనల్ని శాసించడానికి వాసుదేవుడున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు మన జీవిత్యం వేటికిన తండ్రు ధర్మాధమ్మ విధులకు గురుడు కనుక నీవు నేను వివాదపడ్డ విందు కనుక గురుడు సుమా మహాపురుషుడు విశేషించి మాకు నిన్న బుద్ధియే ఆ సమస్త పురుషార్థములకు మూలము విశేషించి మా సమస్త పురుష వారి యొక్క బుద్ధియే మూలము మాకు ఆయన శ్రీకృష్ణస్వామి వారు సంజయునూచ కో శుభం పెటకోదు నెక్స్సు నందుకేయుందును పుత్ర పోత్ర మహమోద్యులుడక్కట చేసు మేలి ఎంతున్నట్లుగాక తెలివంది అతన్యటేత్వగా నిండు మనంగుతో మనిచి నిందని దీనికి ప్రీతి పొంది సంజయుడ అటు కౌరవులు గాని పాండవులు గాని అందరూ సమానమే నాకు వారంతా కలిసి ఆ కలిసి మెలసి ఉన్నట్లయితే చాలా సంతోషము నిన్ను ఇప్పటికైనా తేని చుదరాడు నిన్నలా పంపించాడు అంటే నేను చాలా సంతోషించినయంగా నీవు నిజత వృత్తి నేను శాంతి పొందు నచ్చి భంగిపసలుకుటను నాకు తమ్మతమ్మ నచ్చని గుడు నీవుగా గోపాన్నిటి గమనించి శాంతి వహించి ఉండవలసింది అని నీవు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషమాంగ రాజు సేయము చెప్పేది మాటల చెప్పుమాడే మీ ఎందు మహత్తరమైన ప్రేమతో ఉన్నాడు అని చెప్పి చెప్పావి మంచిదే అయితే ప్రేమ మాటలతోనటయ్యా చూపేది ఆ క్యా రూపంలో ఉంటే సంతోషిస్తారు కాని వచ్చి మాటల వలన ప్రయోజనమేమి కాంతులై కౌరవ కోటి కోటి మనగా మిగోట పెంపు ధన్యగుందగౌగా జగ పా చేసి పై నెత్తిన నెత్తిడిగా ద్రోహమే ఆ వారు వారు చేసినటువంటి యొక్క అపకారములన్నీ కూడా సహించి పలమూడు సంవత్సరములు అనేక విధములైన బాధలన్నీ కూడా పొంచి ఎప్పటికైనా తమ భాగాన్ని తమకు ఇచ్చినట్టయితే ఏమీ లేదు తమ తండ్రి భాగమునకైవారు ఎానికి రావటం తప్పట ఆ సంజయుడాతులకు యజనా యాజనాటి కర్మ కరణ విభాగము ధర్మశాస్త్రాలు విధించినప్పుడు రాజులిస్తువారు అని వేలుకుని వారు గారని చెప్పు ఆ తరా సకల లోక ప్రసిద్ధముల వారికి ధర్మములు చెప్పే సమయంలో ద్విజాతులున్నారు బ్రాహ్మణులకు యజనయాజనాదులే ప్రకారంగా ఆ నిర్ణయింపబడి ఉన్నావు అలాగే రాజులకు కూడా ఇచ్చేటటువంటి గుణమేగా నీ పుచ్చుకునే యొక్క గుణము లేదు అని చెప్పి నిర్ణయించి ఉన్న సర్వర్ణాటే నటి రాజులు తాధన్మం ఓ వదలు గురా సమస్త వర్ణాశ్రమములను రక్షించేటటువంటి రాజులున్నారే తమధాము మా మార్చకూడదు సుమా వాటిని మానకూడదు నీ చెప్పేడు సన్నులు కౌరవులకు చెప్పవలవ నీవు ఇప్పుడు చెప్పినటువంటి యొక్క మాటలన్నీ కూడా కౌరవులకు కూడా చెప్పవద్దటయాడు అయితే చేసేంత వారు కదా ఏ యొక్క అపకారం చేసినప్పటికీ దౌర్జన్యం చేసినా ఆ కానీ గానీ వల్ల ఏమీ దొరకలేదు కదా వాళ్ళు ఆ ప్రకారంగా సంచరిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెబుతావు నీవు నెట్టే నరాటితనము గాకెంతయు ఆ తులవలో ద్రౌపది నెట్టల పరేజత దూత మాటలు ఎందు అనేక మంది పూర్వము కూడా దూత మాటినారు కానీ ఏ సభలు మహా పతివ్రత అయినటువంటి యొక్క ద్రౌపదిని వచ్చి తల వచ్చి ఈడ్చి వలు వలు వదలు చెటానికై ప్రయత్నం చేశారే జగత్తులో ఎక్కడైనా ఈ పని జరిగిందట్యా సంజయుడంగానే అదే వరకు రెండు చేతులుచాట సంజయుడు స్వామి ఈ మాట తమరు మాట్లాడారు అంటే ఇంకా కుదురుతుంది ఆయట ఆ మాట ఆ విషయాన్ని అంతగా తమరు మనసులో పట్టించుకుంటే ఈ సంఖ్య లేదాది లేదే కనుక అంతగా కొనియాడకూడదు మీరు అన్న శ్రీకృష్ణ స్వామి అత్తటి వృద్ధ జనం రెత్తక యోనుకుండిరి ఆమెను పరాభింబనంతా కూడిన సమయంలో అది సమయముంద పని చేశారు అంటే కుమారుల్ని కోపగించి ఇది తగదురా మీకు అని వా నదీ అప్పుడే మాంచినట్లయితే నేను కాదు మా జగత్తులన్నీ సంతోషించేవి అతడు అలా చేసి ఉన్నట్లయితే ప్రతికిదిగా అయ్యడను రాత కుమారుల కోనటి ఆ సమయంలో ఆ పాండు వాళ్ళు కూడా విశ్లే పోయారు ఓకే వాడు ఏం చేయదాగణాలు ఏమి చేయలేరు మాట్లాడలేదు సరే మంది రాజులంతా కూడా ఉన్నారు వాళ్ళు ఏమి మాట్లాడలేదు ఇది అసలు ఈ సభలోకి ఆ మహాపతికూలత అయినటువంటి యొక్క సాధ్య అయినటువంటి లోవడం ఏమిటి వరువరు ఇటువేమిటి అని చెప్పాను వారెవరు లేరు పాండవులు అలాగే కూర్చుని ఉన్నారు కానీ ఆ దౌది ఉన్నదే తన శక్తి చేత రక్షించుకున్నది తన మానాన్ని తన యొక్క అభిమానమును తన యొక్క శక్తి చేత రక్షించుకున్నదయ్యా అలా రక్షించుకోబట్టి బ్రతికారు పాండవులు లేకపోతే బ్రతకటానికి ఉన్నదా ఆ కత్తి విలైనటువంటి వారు నాదిహా ఏది రాజసం కలిగినటువంటి వారు అలా జరిగితే ఇంకా బ్రతికుంటారటయా సంజీవుడా అలా ఆమె శక్తి కలిగినటువంటిది కనుక రక్షించుకోగలిగి అలా జరిగిపోయింది కానీ లేకపోతే పాండవులకు బ్రతకటానికి ఊరి మీద బ్రతకటానికి లేది అంత పని చేశారయ్యా కౌరవులు సభా మునగునట్లుగా కన్ను లేద మనకు వారిపై లే సమయం నుండు కన్నుడు నీకు భర్తలు లేరు వీళ్ళంతా లేని వారే కాబట్టి నీకు తగినటువంటి భర్తను ఎవరినైనా వరింతవమ్మా అని చెప్పి మాట్లాడినాడు అసభలో హృదయం నాటి చెప్పువాంగ మాట ఉన్నతే ఆ హృదయమునందు నాటుకని కాలమై ఉన్నది సుమా అర్జునులకు ఇంతకాల పదమూడు సంవత్సరముల నుండి కూడా దానికి చికిత్స చేయలేదయ్యా ఇంతవరకుండి వీరు అందరూ కొట్టుపోయిన వారు పౌరుషం పుగల మానసిం వండరియే దుస్శాధనుడు వీరంతా కొట్టుపోయారు సుమాయి పాండవులు ఆ ఇందులో పౌరుషం కలిగినటువంటి మనసు ఎవడ ఎవడు లేడు అని చెప్పి మాట్లాడినాడు సుమంగా అతని చెప్పినట్లు పెద్ద కాలమే నీరలు కొట్టిపోయిది కాక వీరి దశ వారికి నేమి ఆ దుశ్వాసనుడు చెప్పినట్లుగానే చాలా కాలం కొట్టుపోయారు సుమా పాండవులు లేకపోతే వీటి వల్ల మరల ఏమీ అపకారం జరగలేదు కదా ఇంతవరకు కూడా వాళ్లకు ప్రతిఫలమేమీ రాలేదు అంత పని చేసినప్పటికీ సత్వయమ్మన పుట్టిన మాటలు ఆ రోజున సభలో పుట్టినటువంటి యొక్క మాటలు ఉన్నాయే మాట్లాడినటువంటి యొక్క మాటలు ఉచరించడానికి కూడా సాధ్యేవి కావు ఈ సంధిక కాబట్టి సంధికార్యం అదే చాలా దుర్ఘటము సుమ కుదరడం చాలా కష్టము రోషమయ మహాతరు సుయోధను రోషమయ మహాతరు సుయోధను ఆ సుయోధనుడున్నాడే దుర్యోధనుడు రోషమయమైనటువంటి చెట్టు సునాపమైన స్వభావంధులో ఉన్న కర్ణుడల చెట్టులో ఒక స్కంధం ఉన్నదే భోజకనుడు కొమ్మలుండో ఆ రోట తరువునగో కొమ్మౌలు శుని కొమ్మ కుసుమ పలములు దుశ్శాసనుండో దానికి పూలు పళ్ళు దుశ్శాసనుడు ఆ చెట్టునకు మూల శక్తి తండ్రి ఆ యొక్క మూల శక్తి ఉన్న దేవురేడు ధృతరాక్షుడు తమ్మతుండు తమ్మ తరువు రోషభయోధనుడు ధర్మరాజేమో ధర్మమయ అధర్మమయమైనటువంటి చెట్టు ధర్మరాజు అర్జునుడు ఈ చెట్టునకు పో స్కంధమున్నదే అర్జునుడు అదిల సుతుడు శాఖ దానికి కొమ్మలెవరు అంటే భీముడే కొమ్మలు కవలు పుష్ప ఫలములు ఆ నగున సహదేవునిద్దరు పుష్ప ఫలములు సుమా ధర్మమయ తరువునకు ఏదో భూతురు వేదములు తమల చేయబోవా లేదు బ్రహ్మవిధులు వేదములు ई चक्क्र भुमोलामु वेल्लू मेमु सुमंग एइडेंटियंत नगस्य साधन बिदिगाढ साध सहितं बिज्ञानेद बलय नदियनुगाके रूपम मैयेन ती सेवित किन्ने आकडकाई वेन्दु चक्क्र आसारमेदो आसारमेदो చక్కగా ఆలోచించి వివేచించి చోట వయ్యా సంజయుడంగా అతని కుమారుడు అనేది అరణ్యము సుమాంగా సింహముల్ ఆ అరణ్యములు అరణ్యానికి మృగములకు పొత్తున చెబుతూ ఉన్నారు ఆ ధృతరాక్షుడు ధృతరాక్షుడు యొక్క కొడుకులు అది అరణ్యం దాంట్లో కుంచీనందను శివవుల్ ఆ పాండవులు నాడేవారు శివాలు అరణ్యము సంచరించే శివాలుగా రెండు అరణ్యం లేకపోతే శివవులు ఏమి పనిచేయలేవు ఉండటానికి స్థానం లేదు అరణ్యం లేకపోతే సింహములకు బలం లేదు సింహము లేకపోతే ఆ అరణ్యాన్ని ఎవడు బట్టి వాడి నరుకుపోతాడు ఆ క్రోర మృగములు సింహములు ఉన్నాయి అంటే ఎవరు రారు అరణ్యంలోకి ఎవరు రారు దాన్ని ఎవరు అనుకులు ఏం రగులు లేవు అంటే ఎవడు బట్టే వాడే పోయి నలుపు నలుపుపోతారయ్యా కాబట్టి ఆ ధృతభాషుడు ధృతభాషుల యొక్క కుమారుడు లేక అరణ్యములకు ఆ పాండవుల యొక్క సింహములు ఆ అరణ్యములకి ఏమి ఆ అరణ్యములో సంచరిస్తూ ఉంటాయి శివములు వాటి బాధలేదు శివములున్న కారణం చేత అరణ్యము లేదు కనుక అప్రధారంగా వారు వీరు సంధ్య చేసుకొని ఉంటే అలా బాగా ఉంటుంది సుమా అన్నారట ఆయన విన సంజయంలో అని ఎత్తైన పడులెత్తగల దేవాల వచ్చిన కాయము సఫలం అయ్యననే అని వినియట స్వామి నేను వచ్చిన కార్యం సబలమయ్యనది కనుక యొక్క ఆ వారికి కావలసినటువంటి యొక్క అన్న ప్రాణాదులన్నీ కూడా సబ్లై చేయటం రథములకు గుర్రములకు వాటి వాటికి కావలసినటువంటి యొక్క పరికరములు లేవద్దు కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తాను సాకును ఉండి అవన్నీ సప్లై చేయించాడట చేయిస్తే ఆనందపడ్డాడు ఆ శల్యుడు ఎవర్రా మనకి ఎంత పని చేస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని సప్లై చేయించేది ఎవరు చాలా గొప్పగా చేయిస్తున్నాడు ఎవరు అని చెప్పి విచారించే సమయంలో అప్పుడు బయటపడ్డాట దుర్యోధనుడు వెడబడి మామయ్య నేనేనయ్యా ఇవన్నీ చేయిస్తున్నది నే నేను నీ యొక్క అనుగ్రహాన్ని కోరినటువంటి వాడనై చేయిస్తూ నాను సుమా నేను అంటే సంతోషించాను నువ్వు చేసినటువంటి యొక్క సత్కారములకన్నిటికీ సంతోషించాను నేను ఏం కోరుతావో కోరవలసింది నీకు వరవిస్తాను సుమా అన్న చుడు అంటే నాకు నీవు వరవీయగలించినట్లయితే నా పక్షాన యుద్ధాని నా పట్టం నుండి ఉండి యుద్ధం చేయాలి దాని కొరకే నేను చేసింది ఏంటో అలాగే అట్లాగే వస్తా నీ పట్టానే వస్తాను సాక్షాత్తుగా నగులు సహదేవులు మేనమానా అయినప్పటికీ తనకు చేసినటువంటి యొక్క ఆ గౌరవం ఉన్నది దానికి ఆనందపడిపోయాడట పడిపోయి తప్పకుండా అలాగే నీ పక్షాన్ని నేను వచ్చి యుద్ధం చేస్తాను కానీ పాండవులను చూచి వారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం అనాశంసలు పడి బాధపడి ఉన్నారు కనుక వారిని చూచి పలకరించి వచ్చే నీ దగ్గరికే వస్తా నా సైన్యంతో కూడా అంటే చెత్తం అలాగే పోయి రెండు దగ్గరికి వెళ్ళాడు పాండవుల దగ్గరికి ఎదుర్కొన్నారు వారంతా కూడా శయ్యుని పెద్దవాడు మేనమావ మహాబలవంతుడు ఎదుర్కొని అనేక విధములు ఈయన సత్కారములు యావత్తు కూడా చేసి కూర్చోబెట్టిన తర్వాత యొక్క క్షేమములన్నీ విచారించి చెప్పాడు అమ్మానందనా ఇలా చేశాడయ్యా దుర్యోధనుడు నాకు ఆ సత్కారానికి యావత్తు నేను సంతోషించాను సంతోషించి వరంగోరం అంటే తన పట్టునందు యుద్ధం చేయవలసిందిగా కోరాడు సరే లేమ్మన్నా మరి ఏమంటావు నువ్వన్నాడు ఏమంటావు మరి సరేదమ్మని చెప్పా అంటే మా మాయా ఇంకా అంతకంటే కావలసిందే ఉందా మీ పోటీ పెద్దలున్నది ఆడి తప్పవచ్చు మాట తప్పకూడదు కనుక మీ పోటీ పెద్దలకే సహజం నైజం అదే ఆస్తుల పక్షపాతం అన్నదే అనుగ్రహం కలిగిన తోట బంధుత్వం అనేది ఏంటి ఒక బంధుత్వం ఒక కాదు మీ పోటి పెద్దలు అన్నతరు అది మాత్రం అది కాదు అలాగే అట్లాగే దుర్యోధని పక్షాన వెళ్లవలసింది మీరు కానీ నాకు ఒక్క సహాయం చేయాలి మీరు ఏమిటయా అంటే కర్ణార్జును యుద్ధంగా పోతూ ఉన్నది ఆ యుద్ధ సమయంలో నిన్ను తప్పకుండా కోరుతారు సారథిగా కర్ణుడికి సారథి యువతార్జును శ్రీకృష్ణ స్వామి ఉన్నాడు కనుక ఆయనతో బాబడిగా సారథ్యం చేయాలను అంటే నీవు తప్ప ఇంకా జగత్తులో ఆ కారణం చేత నిన్ను తప్పకుండా కోరతారు కోరినప్పుడు మాత్రం ఆ కనుని యొక్క మనస్సు యావత్తు కూడా నీ యొక్క మాటల చేత వాడిని వికలం చేసి వాడి ఉత్సాహం అంతా నశించేట్టుగా చేయాలి అది నాకు కావలసింది అది మాత్రం చేయి ఓ అట్లాగే అలాగే దానికే సందేహం లేదు చేయడంలో కూడా వాడిని సగం చంపి అట్టు పెడతా ఇంకేమి లేదే వాడిని సగం చంపి అడ్డు పెట్టాను కదమ్మా నీకు ఈ వరం చె మాకు అంటే తన యొక్క సైన్యు నా గుర్యోధనలో వెళ్ళిపోయాడు శల్యుడు సగలా భయంకరుండి వచ్చేదీలా కౌతకం పదాని తోడ పాండవ బలంబంద సాక్ష్యకి బాహాబల్గ నిర్వహణ నిర్వహణ విద్యా ప్రౌఢి సంరూఢుడయ్యే ఆ మహాబలైన ఒక అక్షౌహిణీ సైన్యము దం సైన్యు యొక్క వెంట రాగా ఆ సాధ్యకి ఉన్నాడే ఆ యాదవసింహుడైనటువంటి సాధ్యకి పాండవులకు చేరినాడు వచ్చి పాండవల చే సహదేవుడు ఇద్దరు కూడా చెరు ఒక అక్షౌణి సైన్యముతో పాండవుల పక్షములకు వచ్చి పాండవుల కొడుకులు దాని గొర్రపుల కటి తన యొక్క కుమారులతో అనేక విధములైనటువంటి యొక్క చతుర్విధములైన పదాది దళములతో ఊడినటువంటి వాడై ద్రౌపదు నాడే ఆ పాంచాల పతి పాండవులకు సహాయంగా వచ్చినాడు అదిోహిని పాంచాల సైన్యము అనుక తని సమేతుని యజ్ఞ నం ముదీర్చియే ఆ తన యొక్క తమ్ములతో కుమారులతో ఓడి ఆ పార్వతీయ బలం ఉన్నదే పార్వతముల సంచరించేటువంటి అనేక విధములైనటువంటి జాతులతో కూడిన సైన్యముతో అనేక విధములైనటువంటి యొక్క ధ్వనులున్నాయే వేడి మృదంగాలు ఆ మిన్ను ముట్టేటట్టుగా సైన్యముతో ఆ మత్స్యరాజు విరాటుడు తోడు చూపినాడు వారికి గుండెలో దుగా దశల నుండి వచ్చిన బల్లం పక్క యక్షోహిణికి కలిగి ఒప్పే ఆ మిగిలిన వారంతా కలిసి ఒక అక్షోహిణికి వచ్చింది ఏడు అక్షోహిణులు కూడి ఇలా వచ్చినటువంటి సైన్యమంతా ఏడు అక్ష జింగీవారి పాండవ పక్షము నుండి వచ్చిన సైన్యము ఆ పెళ్లి సైన్యము కయ్యమ్ములకు కాలు తవ్వుతుండే ఆ పెలిగి మహోత్సాహం కలిగినటువంటిదై కయ్యున్నదే యుద్ధము యుద్ధము యుద్ధము అని కాదు కాడికి రాత కంచన స నిజముల కూ సమర యొక్క యక్షోహిణి గలహదత్తుల శపర జాతులతో కూడినటువంటి వాడోిణి సైన్యముతో ఆ భగదత్తుడు దుర్యోధను ఏది నాడు దుర్యోధన్ సమేతీ సమేతంగా వచ్చి చేరినారు వారు దేశాధిపతి అయిన సుదక్షి ంతా తమ తమ సైన్యములతో వచ్చి ఆ కౌరవ పక్షములందు చేహేష్పతి శ్రీకృష్ణ స్వామి వారికి విజయం కూడా కృతవర్మ ప్రజముని యొక్క మావా ఎవరి యొక్క అభిమానం వారిది బోంధత్వం పై ఆ ద్వధుని పక్షాన్ని వచ్చేసా తోర్మ విందాను విందులు రూరు ఒక్కొక్కరి మొదలైన వారు నలుగురు ఒక్కొక్క అక్షౌితో వచ్చినారు వారు దశల నుండి వచ్చి కూడిన వాహినిలో మూడు అక్షౌణులు కుంగలిగేంగే ఇంకా మిగిలినటువంటి అక్క వచ్చిన సైన్యమంతా కలుపుకొని మూడు అక్షౌహిణిలు వచ్చింది ఆ కౌరవ పక్ష రాష్ట్రు తోడుపడూడినవి పదలకొండ చోహిడిలో ఆ విధంగా వచ్చి చేరినటువంటి యొక్క సైన్యము దుర్యోధన్ పక్షములందు వచ్చినటువంటి సైన్యము పదకొండు అవకాశము లేదు హత్యపురమున అలా వచ్చినటువంటి సైన్యములమే అవి విడియటానికి ఖాళీ ప్రదేశం లేకుండా పోయింది సుమా ఆ హత్యపురము చుట్టూ నా విడియంగాని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విడియవలసిందిగా ఆజ్ఞాపించినాడు కౌరవపతి దుర్యోధనుడు ఇద్దరు జలంబునా రోహిణ కురిజాంగలమునందు రోహిణగా ఆ ప్రదేశమునందు గంగా ఆ వారై సైన్యములంతా నింపినారు ధనధాన్య సమృద్ధములై వారికి కావలసినటువంటి యొక్క పరికరములన్నీ సమృద్ధంగా ఎప్పటికప్పుడు అందిస్తూన్నారు పాండవులు కౌరవుల తోటి పగక నల్ల దాసన చేసి అక్షకుని లెక్క వస్తుంది తర్వాత వస్తుంది ఇలా ఉ జగద్దులో ఉన్నటువంటి యొక్క రాజులు రాజసంయులు అతి సమయం నుతరాకుడు సంజయుని ధావించి పాండేకి వాసుదేవ సహితమగవారి సంజయుడంగా నీవు పోయి ఉపప్లావ్యంన్నారు పాండవులు వారిని ఆ వాసుదేవ సహితంగా ఉన్నారు అనుగవారిని నీవు దర్శించి చాలా బాధితుపోవునో వాడి యొక్క ఆ ప్రకారంగా నీవు మాట్లాడి రావలయును మీ అయ్య మీదు అనలా సాయాసము నిస్తరించి యక్షదయమున దాయుట విని మునితాత్తుందన్ను నను మీ మొదలయ్య ఉన్నాడే అప్పుడు మీ ఎందు మహత్తరమైనటువంటి అవ్యాజమైన అనురాగం చేత మీరిక్కడ క్షేమంగా ఉన్నారు అని తెలిసి మీ క్షేమమును విచారించి రావటానికై నన్ను పంపించినాడు అని చెప్పవలసింది మొదట అని చెప్పి చుట్టూ అని చెప్పి చుట్టూ చుట్టూ ఉన్నటువంటి వారితో ఏమంటాడు దుర్యోధను కాయజ్ఞుడుగా నెట్టి కలకగలిగే నా కుమారుడు నాడే దుర్యోధనుడు కాజములు తెలియనటువంటి వాడవుల చేత ఈ యొక్క ప్రమాదం సంభవించింది దోషాన్నితులయ్యే మహాపురుషులైన దోషములే కలసి బ్రతుకు వలకే ఆ క్షీరోదములు కలిసినట్టుగా క్షీరం మీరు వారు కలిసినట్టుగా మనము వారు కూడా కలిసి బ్రతికితే ఎంతో బాగా ఉండదు నీరు పాలు కలవటం అంటే క్షీరేణ ఆత్మగతో గతోతకాయి గుణ పురా దత్తాహ నాడు పురా పాలు పిండేటప్పుడు తోడుపాడని ఎత్తూ పోతారు కదా తోడుపాడని ఎత్తూ పోతారు ఎత్తుకుపోయి పిండుతారు అందులో పిండితే ఓహో మనతో స్నేహం జీవితానికి వచ్చినవి సుమా నీళ్ళు నీళ్లు అనుకుంటాయట పాలు అనుకొని దత్తాపురా తమ గుణములు అన్నీ వాటికి ఇచ్చేసినాయి అట ఏది ఆ యొక్క పాల గుణములు ఉన్నాయే చల్లగా ఉండటం చీయగా ఉండటం ఆ గుణములన్నీ కూడా ఇచ్చేసినాయి నీటికి అంటే నీరు ఏదైంది పాలు ఏదైంది దానికి సాధ్యపడదు కలిసిన తర్వాత అందులో క్షీరోత్తాపేక్షయస స్వాత్మాత్ కుషాన ఊ హొట తీసుకుపోయి పొయ్యి మీద పెట్టారట పొయ్యి మీద పెట్టే వరకు ఆ యొక్క నీరు ఉన్నది అరే అరే అరేరే మా స్నేహితునికి పాలున్నాయే పాలకు ఎంత బాధ కలిగింది ఈ అగ్నిహోత్రం మూలకంగా బాధ వచ్చినే అని చెప్పి చాలా బాధపడిపోతాయట ఈ నీళ్లు బాధపడి స్వాత్మా కుషాన ఉపతహ నీళ్ళు ఇగిరిపోతాయట మిత్తునికి వచ్చింది ఆపత్తు కనుక మనం బ్రతికిందుకు ఇంకా అని ఇక ఉండవట నీళ్లు ఆ ఇగిరిపోతాయి కామని కొంతసేపు కాచే వరకు నీళ్లు ఇగిరిపోతాయి పోతాయట పోయేసరికి అప్పుడు అనుకుంటాయట ఈ పాలు అరే మన కొరకై వచ్చినటువంటి స్నేహితుడు మన కొరకై ప్రాణం వదిలేసాడు అసలు శాంతం లేకుండా పోయాడు మనం మాత్రం ఎందుకు బ్రతికి అని పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట పొంగుతీ కదా పొంగి ఆ పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట అట్టి సమయంలో మళ్ళీ ఆ నీళ్ళెత్తుకు వచ్చి దొరుకుతారట ఓహో మన స్నేహితుడు వచ్చాడు సుమా అని క్షమించి కిందకి వెళ్ళిపోతుంది సుమా ఆ ఇది క్షీరోధకముల న్యాయము అంటే ఆ నీరు పాలు కలవటం అనేది అలాంటి అన్నారు ఆ ప్రకారంగా మనము పాండవులు కలిసి ఉంటే అంటూ బాగా ఉండే సుతులు గోడు మన అయితే ఇక మనను మాత్రము నమ్మరు సుమా పాండు పుత్రుడు ఎందువలన అంటే అనేక విధములైనటువంటి అపాయములన్నీ వారికి చేసి ఉన్నాము గనుక వారు ఎన్ని విధములైనా ఇక మనను నమ్మరు అయినప్పటికీ ముందు గల తగవు నట మహాపురుషుడైన ధర్మరాజు నాడు గనకు సందేహపడవలసిన పని లేదు ఆయన ఎలా అయినా సరిగలడు మన భాగం ఉన్నదే వారి యొక్క పాండురాజు యొక్క భాగం వారికి ఇయ్యకుండా తప్పదు సుమా అలా ఇయ్యకుండా ఉన్నప్పటికీ లోపం చేత ఆ గాండివధనుడు నాడే అర్జునుడు గాండివాన్ని సాధించి ఆ కృష్ణ సారథ్యమైనటువంటి రథంతో బయలుదేరినప్పుడైనా ఇయ్య తప్పదు మనకు అలగు గత పుంజుకొని భీముట కురు కుమారులపై తీవ్ర కోప మెసగ భావించిన కంపమడరు నిలుతువారు ఆ భీముడున్నాడే గదాతం ధరించి ఆ యుద్ధ రంగముందు వాడికి ఎదురు మార్చనగల వారెవరు ఆ భీమసేను కవలగ్న జల కంటే గీయుడు ఆ నగుల సహదేవులు కూడా ఏపీ చీసిపోయే వారు కాలుసుమంగా భీమార్జునులకు ద్రుపదుడు అల్పుండి ఆ ద్రుపదుడు కూడా మహాసమర్థుడు ఆమె విరాటుండు సాక్షికి ఎలకొలబోయడు వారే ఆ విరాటుడు సాక్షికి కూడా అందరను రుద్రునకునైన నోర్వ రావి కోపమునకు తలకవల అందరినీ ఒకవేళ జయించినప్పటికీ సాంబమూర్తి కూడా అసాధ్యంగా అనేటువంటి ఆ తమ్మరాజు కోపమునకు కోపు వచ్చింది అంటే ఎదురబడి నిలవగలిగినటువంటి వారు ఎవరూ లేరు ఎగద్దుల అది పలికి సంజీవిక్కుమకం వై ఎల్లవారునూ వెన ఎత్తపలికి సంజీవిక్కుమకం వై సంజీని సూచి అని చెప్పడం కూడా ఎదు అలాంటి కవులేవుగా చూడటానికి ఆ కారణం చేతు సంజీడు కుమగం వయ ఆ సంజీడు వైపు తిరిగాట ఋతరాజుడు నీవు తమ్మజు పాలికి నిమ్మిన రుగుమత పేరోల ఉన్న ఎవసరం ఉన్న కనుపు మతమి వగ్గంబునకు గొంతులకు నింపు కొట్ట ఆ ధర్మరాజు నిండోలకు సమయములో పోయి కనిపించవలసింది నీవు నెయ్యము వాటించి తలపులోయ నందరకుగానా ఏ విధంగానైనా నీ యొక్క వాక్చాతుర్యా వద్దు కూడా ప్రకటించి వారికి లోపల ఉన్న బాధలన్నీ కూడా మాన్పి యుద్ధమనే ప్రసక్తి లేకుండా చేసరావయ్యా సంజయుడ రెచ్చు పొమ్మని ఆ రథం వేసుకుని పోవలసింది అలాగే రథం వేసుకుని ఉప ప్రావ్యమునకు వెళ్ళిపోయినాడు సంజయుడు మాధవు మందిరం శ్రీకృష్ణ స్వామి వారున్న మందిరమునకు పోయి నరసైతుండ భయక్తి వినయ సంభ్రమంకి మహాత్ముల లేరు వర సంభావనం సంభాషణ భయభక్తియుద్ధుడై లోపలికి ప్రవేశించి వారి అనువదితో నమస్కరించిగా ప్రణమిల్లి ఆ ధమ్మరాజుని చూచి పోయి సాక్షాంగ ప్రణాము చేసినాడు సంజయుడు పూర్వకముగా నాతన సమీపం మన నుంచి కొని తన యొక్క సమిధానముందు కూర్చుండబెట్టుకుని ఆ సంజయుని ఏమంటున చూసి చరితార్థమయ్యే నోక పుణ్యధనుడు మీ తండ్రి స్వామి దేవన వారిని చూచి ందువల్ల నా య చోట్యం ఉన్నది నేత్రములు సఫలముల నిజమా మీ యొక్క తండ్రి ధృరాడు మీ యొక్క క్షేమం విచారి రావలసిందిగా పంపగా వచ్చినాను నేను మీ యొక్క భాష ద్రౌపదితో కూడా మీ యోగక్షేమములన్నీ విచారించి రావలసిందిగా పంపించినాడు నన్ను అంటే అంటాడు సంజీవిగా ఆ మా పెద తండ్రి గారు నాడే ఋతురాక్షుడు మా ఎందు మహాప్రేమ యుడు కూడా ఆహా ఆయన మా ఎందు ఉన్నటువంటి యొక్క కారుణ్యము చేత ఇట్లున్నారము ఇట్లా ఉన్నామయ్యా ఇో పెట్టుకున్నా అధృత రాష్ట్రు నకు క్షేమము గతంగా కొత్తకులు సుఖులే ఆ అధృతరాత్రుని కుమారులంతా క్షేమమే గతంగా మనుమలు సమ్మోదమ్ పెరిగేదరి మనుమలంతా సమ్మోదముతో ఆహ్లాదంతో పెరుగుతూ ఉన్నారు కదంగా ద్రోణుండు కృపుడు ద్రోణ సుతుండు సుఖము వారే ద్రోణాచార్యులు ద్రోణ ఆచార్యుల యొక్క కుమారుడైన అశ్వత్మా కృపాచార్యులు వారంతా అక్షేమేనటోకుడైన భీష్ం భీష్డు సుఖంగా ఉన్నాడు కదా అతని కౌరవులు అనుసరించి నలుగుతూనే ఆ పెద్దవాడు గనుక ఆ భీష్ముని మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నారట బ్రాహ్మణులకు మన్న కైదీండు ఆ బ్రాహ్మణులంటే ప్రీతి కలిగి భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు టయంగా నటి వృత్తులు చల్లునే మేము ఇచ్చినటువంటి వ్యాగ్రహ ఆరముడు అవన్నీ కూడా యథాప్రకారంగా ఉన్నవి కదా లేక తల్లి లాక్కున్నాడా దుర్యోధనుడు వలన పుట్టదు కదా కలకులందు కలహములు లేవు కదా పుట్టినప్పుడు ఏవైనా కలం కలంతలు వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులైన వారు పై ఉన్నాడే అర్జున్ యొక్క బలాన్ని ఎవరైనా తలంచుతూ ఉంటారు అదకుల సహదేవుల యొక్క శవ్యాన్ని కూడా ప్రశంస్తూ ఉంటారు కర్ణుని ఆజ్ఞ దుర్యోధన్ యొక్క ఇంట్లో కాజకములగు అంటికి కూడా ఆధిపత్యుమా ఆ కర్ణుడు అటువంటి కర్ణుని యొక్క ఆధిపత్యము అది సక్రమంగా చదువుతూ నది కదా సంజయుడు సవినికూ అంటే సంజయుడేమంటాడు ధర్మరాజునకు గురునద్ద నవినీతులు నీతి మంతులు ఆ ఓ ధర్మను గురు దగ్గర అన్ని రకాల వారు ఉన్నారయా నీతి మంత్రులు ఉన్నారు నీటి విహీనులు ఉన్నారు సత్వ సంపన్నులు దురహంకారులు సత్వగుణ సమేతులు ఉన్నారు దురహంకారులసి ఇందు మాటలు పోయేడు వారు గారు మాట వెంట ఒకళ్ళు పోయేవారు కారు ఎవరి పెట్టనం వారి దేవి కొంద అడిగా అనగా వాది ఎందుకు ద్వేషం లేదని పేరుతూ ఉన్నది ఆ కారణం చేత నీవు వారితో సంధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా నాకు తోచింది గనుక ఇది వరకు వారికి క్షేమం లేకపోయినప్పటికీ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మనస్సు ఒకప్పుడు ఒక రకం ఒకప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉండును మంపడనాడు మన చటి ఆ కుమారుని అప్పుడేమి చేయలేకపోయినాడు కాని తరువాత చాలా పశ్చాత్తాప పడిపోయి ఇప్పుడు శాంతి వహించి ఉన్నాడు సుమామి పెదీ నలుగురు గలవరింపు పది పాటి స్వామి యొక్క తమ్ములు శ్రీకృష్ణ స్వామి సమస్తమైన రాజులంతా ఉండగా నీ సన్నిధానము నుండి చెప్పవల్ చెప్పవలసినటువంటి వాక్యములున్నాయి గనుక వాటిని అవసరించవయ్యాడు వీర తమ్ములు కృష్ణుడు వీరే ఆ యొక్క తమ్ములు శ్రీకృష్ణస్వామి మిగిలినటువంటి పరివారము అంతా ఉండగా చెప్పవలసిన మాటలు ఉన్నాయి అన్నయట అయితే వీర తమ్ములు సంజీవుడా ఇవరయ్యా నా తమ్ములు ఆ ప్రక్కనే ఉన్నారు ఆ వినుతుండే తరమని మరి పంచ చెప్పు మరియే ఆ స్వామి ఉన్నాడే శ్రీకృష్ణ స్వామి వారే ఎదురుగా కూర్చుని నాడు ఏ పని చెప్పమన్నారో నిస్సందేహంగా చెప్పవయ్యా అదే సరిగా ధర్మరాజు యొక్క గరువంపు పలుకులను ఏ దానికి మనస్సులో భయపడినటువంటి వాడై సంజీవుడు సంజయుందు